భూతదయా విస్తారయారయ సంసార సాగరత భూతదయను విస్తరింపజేయము నా జీవితంలో భూతదయ అధికంగా ఉండేట్లాగా విస్తరింపజేయము అని మనం ఈశ్వరుని ప్రార్థిస్తాం ఆ కోరికలు ఎలా ఉన్నాయో మీకు ఇటువంటి ప్రార్థనలు కనపడవు చాలా విఘూరమైన ప్రార్థనలు ఎత్తసేపటికి స్వార్థ ప్రధానంగా నాకు ఇది కావాలి అది కావాలనే ప్రార్థనలు కనపడతాయి తప్ప నాలో భూతదయను విస్తరింపజేయుము అనే విధమైన ప్రార్థన కనపడదు చాలా విలక్షణమైన ప్రార్థన మీరు చిత్తజీవిత కూర్చోవాలని ముందున్నారు కాబట్టి కుర్చోవాలని పెట్టి ప్రశ్నలు పెట్టుకోండి ఓకే కూడా వెల్కమ్ వెళ్ళనుకున్నా కూడా మీరు ఓకే సో భూతదయను నా ఎందు విస్తరింపజేయము అంటే ఎంతో కొద్దిగా భూతదయం ఉన్నది దానిని ఇంకా బాగా విస్తరింపజేయవలసినది అని ప్రార్థన ఈ భూతదయ గురించి ఇవ్వో అంశాలు మనం గుర్తించదగిన అంశాలు మొదటగా రామాయణంలో వాల్మీకి మహర్షి శ్రీరాముని యొక్క గుణగణమూలను వర్ణిస్తాడు వర్ణిస్తూ వ్యసనేషు మనుష్యానాం భృషం భవతి దుఃఖిత ఆయన ఇతర ప్రాణుల యొక్క దుఃఖాన్ని చూసి పాపం మనస్సులో చాలా కష్టపెట్టుకునే వాళ్ళ అయ్యో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అని ఇతర ప్రాణులు మనుషులు కానీ పశుపక్ష్యాదులు కానీ కష్టపడుతూ ఉంటే మనం ఏదైనా సేవ చేయగలిగింది ఉండి వాళ్ళకి సహాయం చేసి ఆ కష్టాన్ని మనం ఆ దుఃఖాన్ని తీర్చగలిగితే నథింగ్ లైక్ దాట్ వెంటనే మనం యాక్ట్ చేసి తీర్చేస్తాం కానీ ఒకప్పుడు మనం అలా చేయలేకపోతాం ఏమీ దుఃఖాన్ని నివారణ మనం చేయలేకపోతాం అటువంటిప్పుడు మన మనస్సులో ఒక క్లేషం ఒక దుఃఖం కలుగుతుంది దానివల్ల అంటే ఈ దుఃఖం అంటే ఏదో పరుసు కలిగే దుఃఖం అలాంటి దుఃఖం కాదు ఒక ఈ దుఃఖంలో మళ్ళీ రెండు రకాలు కేవలము స్వార్థ మీ అండ్ మైండ్ నేను నాది అనే ఆ ఈగో సెంట్రిక్గా ఉన్నటువంటి దుఃఖానికి శోకము అని పేరు శోకమోహముల్లో అది శోకము అది చాలా దోషం అలా కాకుండా లోకంలో ఉండేటువంటి జనులు పడుతున్న దుఃఖాన్ని చూసి ఒక సందర్భంలో మనస్సులో కొంచెం క్లేశం కనుక అనుభవానికి వచ్చినట్లయితే అది తప్పేది కాదు ఆ శోకము తప్పు అది యోగ్యమైనది కాదు అయోగ్యమైనది కానీ ఇది ఇది తప్పు కాదు అయోపాపం ఎంత కష్టపడుతున్నారో అని మనస్సులో ఒక రకమైన కష్టం కలగడం చివుక్కుమంటుంది మనస్సు అలాగా ఎవరైనా మన ఏదైనా మాత్రం అంటే చివుక్కుమంటుంది ఆ దాంట్లో మళ్ళీ యోగ్యత లేదు దుఃఖాన్ని చూసి ఎదరువాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి మనము మనస్సులో క్లేశాన్ని పొందుతా అది చాలా గుణంగా వదిలించారు వాల్మీకి మహర్షి అలా వదిలించారు రాముడు ఎంత గొప్పవాడంటే ఇతరుల దుఃఖాన్ని చూసి ఆయన పాపం మనస్సులో కష్టపెట్టుకునేవాడు అంతటి మహాత్ములు అని వర్ణించారు కాబట్టి అది భూతదయ రూపమైనటువంటి దుఃఖం అది అది ఎంతయూ కొనియాడదగినది భగవద్గీతలో కూడా అలాగే చెప్పారు సో ఆత్మౌపమ్యైన సర్వత్ర సుఖంగా జది మా దుఃఖం ఇతరుల యొక్క సుఖాన్ని చూసి సంతోషించటం ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి మనం క్లేశపడ్డటం అది మహాయోగి యొక్క లక్షణంగా చెప్పాలి మన లక్షణం ఒకప్పుడు దోషం దోషం ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇతరుల సుఖాన్ని చూసి అసూయపడ్డుట ఇతరుల దుఃఖాన్ని చూసి బాగా వేళకని సంతోషపడ్డుట అది ఆపోజిట్ అలా ఉండకూడదు ఇతరుల సుఖాన్ని చూసి సంతోషించుట ఇతరుల దుఃఖాన్ని చూసి దుఃఖపడ్డుట ఇది ఆ రెండో ఆస్పెక్ట్ రెండో అంశము అది భూతదయ అనే క్యాటగిరీలోకి వస్తుంది తర్వాత ఈ భూతదయా అన్నది కూరికే హృదయంలో పెట్టి కూర్చుంటే లాభం లేదు ఇది సెంటిమెంటాలిటీ కాదు అని ఇంతకుముందు నేను చెప్పాను ఇప్పుడు ఇంక రిపీట్ చేయని సింపుల్ విషయాలు గురికేదో పాఠం అని చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాయి చదివేస్తే కూడా మీకు అర్థమైపోతుంది భూతదయా అనేది వాగ్వ్రూపంగాను కూరికే సెంటిమెంట్లో మనస్సులో ఉంటే సరిపడదు సందర్భాన్ని బట్టి వాగ్వరూపంగా అది ప్రకటన కావాలి మనం మాట్లాడడం ద్వారా ఇతర ప్రాణులకు సుఖాన్ని కలిగించే సందర్భం ఉన్నట్లయితే మనం తప్పక మాట్లాడాలి అంతేగాని అలా నోరు మూసుకుని నువ్వీలాగే కూర్చోవడం కాదు మాట్లాడే సందర్భం ఉండి తద్వారా ఇతరుల దుఃఖానికి ఉపశమము కలుగుతుంది అంటే మాట్లాడాలి దీనికి దృష్టాంతం ఒకటి మళ్ళీ రామాయణం నుంచి దృష్టాంతం ఇస్తూ సీతాదేవి హనుమంతుణ్ణి ప్రాధేయపడుతుంది నేను చాలా చాలా శోచనీయమైన స్థితిలో ఉన్నాను మహా దుఃఖ సముద్రంలో మ్రగ్గుతున్నాను నాకు ఎక్కడా ఆశ అనేది కూడా ఏమీ కనపట్టలేదు నన్ను రక్షించేటువంటి దిక్కు తోచని స్థితిలో నేనున్నాను నీవు కనపడ్డావు నీవే నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక దిక్కు నీవేం చేయాలంటే రాముడి దగ్గరికి జాగ్రత్తగా క్షేమంగా తిరిగి వెళ్ళి ఏ ఆటంకాలు వచ్చినా వాటన్నింటినీ కూడా అధిగమించి రాముని వద్దకు చేరి నా పరిస్థితిని రాము నాకు నీవు పూర్ణంగా కంప్లీట్గా విషధీ విషదంగా చెప్పవలసింది నీవు చెప్పిన దాన్ని బట్టి ఆయన కూర్చున్న ఆయన లేచి నిలబడి ఈ రవణాసురుణ్ణి సంహరించే ప్రయత్నాన్ని ఉద్యమాన్ని చేపట్టగలుగుతాడు ఆ విధంగా కేవలము వినియోగించి మాట చెప్పుట ద్వారా నీవు ధర్మాన్ని ఆచరించిన వాడలు వాచా ధర్మ అని ధర్మం చేయాలంటే డబ్బు ఉండాలి తీర్థయాత్ర చేయాలంటే డబ్బు ఉండాలి లేదా యజ్ఞం చేయాలంటే డబ్బు ఉండాలి బోల్డ్లతో శ్రమపడాలి తపస్సు చేయాలి ఉపవాసాధికం చేయాలంటే చాలా క్లేశాన్ని అనుభవించాలి ఈ కష్టాలు ఏమీ పడక్కర్లేకుండగా మీకు బోల్డ్ ధర్మం లభించే ఉపాయం ఏమిటంటే వాక్ వాక్తోటి ఇలా సేత చాలా కష్టపడుతోంది అక్కడ మీరు లేవండి ఆమెను రక్షించేటువంటి ప్రయత్నం చేయండి అని రామునుకు తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా నీవు గొప్ప ధర్మమును పొందగలవు అని సీతాదేవి అంటుంది తర్వాత ఈ ఈ దయాగుణాన్ని గురించి చెప్తా భాగవతంలో ఒక ఒక దృష్టాంతం రెండో స్కంధంలోని దృష్టాంతం ఇంట్రెస్టింగ్ దృష్టాంతం అది భూతదయకి దృష్టాంతంగా మనం తీసుకోవచ్చు అనేది ఈ పుస్తకం నుంచి మీకు తెలిసే కంట్రిబ్యూషన్ సో అక్కడే అక్కడ ఏమైనా వర్ణిస్తారంటే ఈ పుణ్యపురుషులు మహాపుణ్యం చేసుకున్నవారు ఊర్ధ్వలోకాలను పొందుతారు పుణ్యలోకాలను పుణ్యలోకములను ఊర్ధ్వలోకములు ఉంటారు సో ఊర్ధ్వలోకములు అంటే శుభ అంటే స్వర్గలోకం ఇంకా పైన జనహ తపహ మహహ అలా వెళ్ళేవలసి ఈ పుణ్యలోకాల్లో ఈ మహర్లోకం జన్మలోకం తపోలోకం అలాంటి పుణ్యలోకాల్లో ఉండేటువంటి మహాపుణ్యాత్ములు వాళ్ళకక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు అంతా పుణ్య సుఖమే తప్ప ఏ కారణంగానైనా చిన్న ఇసువంత దుఃఖం కూడా ఉండదు కానీ అయినా కూడా వాళ్ళు దుఃఖపడతారట ఎందుకు దుఃఖపడతారంటే అక్కడి నుంచి చూస్తారు కిందకి చూసినా కూడా ఇక్కడ మానవులు పడే పాటలు చూసి ఓకే వీళ్ళత సార్ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా పాపం ఎంత అజ్ఞానంలో ఉండి వ్యామోహంలో ఉండి ఈ సంసార దుఃఖాన్ని ఇంత ఘోరంగా వీళ్ళు అనుభవిస్తున్నారే వీళ్ళకి ఎప్పటికైనా అని వీళ్ళని చూసి వాళ్ళు పాపం దుఃఖపడతారు చూడండి వాళ్ళ కిందకు చూడడం మానేసి చక్కగా వాళ్ళ ఆనందానుభవంలో ఉండిపోవచ్చు లోకంలో అలా ఉండకుండా కిందకు చూసి వీళ్ళను చూసి అయ్యో పాపం దుఃఖపడతారు అది చెప్పారు అలాగే భాగవతంలో నేను కొంచెం ముందుకు వెళ్ళి రంతిదేవుడు అని ఒక ఆయన ఉంటాడు ఆయన గొప్ప దాత ఇతరుల కష్టాన్ని చూసి ఊరుకోడు ఆయన ఏ సేవ చేయాల్సి వచ్చినా కూడా చేసేస్తారు ఆ విధంగా ఆయన భేదవాడైపోయాడు ఆయన సంపదలన్నీ కూడా ఇతరుల యొక్క సేవలో వినియోగం అయిపోయాయి ఇంకా ఆయన దగ్గర ఏం మిగలేదు తిండికి కూడా డబ్బులు లేదు దుస్థితిలో పడిపోయాడు ఓ రోజు తిండే లేదు ఆయనకి మొర్నాడు దైవాద్వా కొంత బ్రెడ్ దొరుకుతుంది ఆయనకి ఏదో బ్రెడ్ ఓ బ్రెడ్ ప్యాకెట్ దొరుకుతుంది దాన్ని చక్కగా పళ్ళ పళ్ళలో దాన్ని తినబోతుండగా ఒకడు వస్తాడు కుక్కలతో వస్తాడు రెండు కుక్కలు వాడికి తోడు కుక్కలు కూడా కుక్కల అనవసరం కదా వాటికి సంపాదించుకుంటాయి కుక్కను మీరు పెంచితే మీరే దానికి తిండి పెట్టాలి పిల్లిని మీరే దానిని తిండి పెట్టాలి మీరు కొంతకాలం పిల్లిని పెంచి విధులు అది చచ్చిపోతుంది ఆకలికి చచ్చిపోతుంది ఎలకలకి భయపడుతుంది మనిషి పెంచిన పిల్లి ఎలకలకి భయపడుతుంది సహజంగా దాని బతుకది బతికితే అది ఎలకల్ని చక్కగా సంహరించి తిని బతికొస్తుంది దానికి మనం ఏం పెట్టకలేదు అదే తింటుంది కానీ మనం పెంచడం ప్రారంభిస్తే ఎలకలకు భయపడుతుంది మనం దానికి పిల్లి బిస్కెట్లన్నీ దొరుకుతాయి అవి కొని కింద దొరుకుతాయి కొని అమెరికాలో పెట్ మెడ్ అనే ఒక సంస్థ ఉంటుంది ఎలా అయితే వాల్గ్రీన్స్ అని మనుషులకు కావాల్సిన మెడిసిన్స్ దొరుకుతాయి వాల్గ్రీన్స్ అలాగే సివిఎస్ ఫార్మా అనేది మనకు కావాల్సిన మెడిసిన్ అన్నీ దొరుకుతాయి ఈ పెట్ మెడ్ అంటే కేవలం పెట్స్ యొక్క మెడిసిన్స్ దొరుకుతాయి పెట్స్ మెడిసిన్స్ అంటే పిల్లులకి కుక్కలకి మందులు మామూలుగా లోకంలో ఉండే పిల్లులకి కుక్కలకి మందులు అక్కర్లా అవి మనుషులతో స్నేహం చేశాకనే మందులు కావాల్సి వస్తున్నాయి మనిషి ఎప్పుడైతే యానిమల్ని డొమెస్టికేట్ చేస్తాడో హీ హ్యాజ్ ఇన్ ఏ వే కిల్డ్ ది యానిమల్ ఇన్స్టింగ్ కింద యానిమల్ గుర్రాలు ఉంటాయి వైల్డ్ హార్సెస్ ఉంటాయి అవి మనిషి మీద ఆధారపడవు వాటి బట్టిగా పెట్టిస్తాయి కానీ దాన్ని డొమెస్టికేట్ చేస్తే వీడు మళ్ళీ ఉలవలోకి పెడితే కానీ దానికి తిండి లేకుండా అయిపోతుంది ఎనివే సో వీడు రెండు ముక్కలు వేసుకొచ్చాడు ఎవరు ఈయన బ్రెడ్ తిన్నామని కూర్చుంటే నాకు ఆకలి వేసుకొని నేను చచ్చిపోతున్నాను బాబు ఏం అంటే నాలుగు ముక్కలు రెండు ముక్కలు వాడికి పెట్టి రెండు ముక్కలు తిన్నామనుకునేప్పటికీ నా కుక్కలు కూడా ఆటలతో బాధపడిపోతున్నాయంట అంటే ఆ మిగిలిన రెండు ముక్కలు ఈ కుక్క ఒక ముక్క ఆ కుక్కకి ఒక ముక్క ఇచ్చి ఆయన అన్నం పెట్టి మంచిది అప్పుడు ఆ వచ్చిన వాడు ఇంద్రుడు దీన్ని పరీక్షించడానికి వచ్చాడు మహా మహాభాగవతం శ్రీమద్భాగవతంలో ఉంది ఈ కథ అప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి అడుగుతాడు నీకేదైనా కోరి కోరుకో మీ యొక్క పరోపకార దృష్టికి భూతదయకి మేము అబ్బురపడినాము నీవేదైనా కోరిక కోరుకో అని అడుగుతాడు అడిగితే ఆయన కోరిక కోరతాడు నా కామయేహం గతి ఈశ్వరాత్ పరా నుంచి నేను ఉత్కృష్టమైన స్వర్గాది లోకప్రాప్తి ఆ గతిని నేను కోరుకలేను అష్టైశ్వర్యంలో ఉంటాయి హణిమా మహిమ ఇత్యాదు అటువంటివి ఏంటి ఏవి కూడా నేను కోరటలేదు అష్టర్ధియుక్త అపునర్భవంగా మోక్షం అపునర్భవము అంటే మోక్షం మోక్షాన్ని కూడా కంగారలేదు నేను అది కూడా కోరటలేదు మరి ఏది కోరుతున్నాను అంటే నేను దుఃఖమును కోరుతున్నాను ఇతర ప్రాణులకు నా కంటబడే ప్రాణుల యొక్క దుఃఖం కలదో ఆ దుఃఖాన్ని నాకు నేను తీసేసుకుంటాను సో దట్ ఆ ప్రాణులు సుఖంగా విశ్రాంతిగా ఉంటాయి వాటి దుఃఖాన్ని నేను అనుభవిస్తాను ఆ విధమైన కోరిక నేను కోరుతున్నాను అని అంటాడు ఇలాగంటే మాట ఆత్తి ప్రపంచే అఖిల దేహభాజ సకల ప్రాణుల యొక్క దుఃఖంలో నేను కోరుతున్నాను ఇది ఎలా హాస్పిటల్లో ఎవడో రోగంతో బాధపడుతుంటే వాడి రోగం నాకు వచ్చేసి వాడు ఆరోగ్యవంతుడూ అని దేవుణ్ణి వరం కోరినట్టుగా కోరుతాడు అది భూతదయ యొక్క పరాకాష్ఠ అటువంటి దృష్టాంతాలు చెప్తో ఈ భూతదయా అనే కాంటెక్స్ట్లో ఇక్కడ ఒక చర్చ ఒకటి చేపట్టాము కతుల దేవభూతి సంవాదం నుంచి మనం మానవులతో ఇతర మానవులతో వ్యవహరించేప్పుడు ఎలా ఉండాలి ఇప్పుడు మనకి ముగ్గురు మూడు రకాల వ్యక్తులు తారశీల్లుత ఒకరు మనతో సమానమైన స్థాయి వాళ్ళతో మనం స్నేహభావంతో ప్రేమభావంతో ఉండాలి ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ అనుకోండి మనకి మిడిల్ క్లాస్ పీపుల్ మనకి తారసిల్లుతారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళతో మనం ప్రేమభావంతో స్నేహభావంతో ఉండాలి మనకంటే చాలా ఆర్థికమైన సామాజికమైన స్థితి తక్కువది వాళ్ళు ఉంటారు ఏదో రిక్షా వాళ్ళు లేకపోతే బరువులు మోసే హమాలీలో లేకపోతే ఇంటి చేసి డబ్బు సంపాదించి పుట్టపోసుకునే కూలీనాలి బీదా బిక్కి జనం ఉంటారు వాళ్ళు మనకి తారసిల్లుతారు అప్పుడు వాళ్ళ ఎడల మనము నిరాదరణ భావాన్ని చూపరాలి వాళ్ళ ఎడల ప్రేమభావాన్ని చూపించాల్సి ఉంటుంది తర్వాత మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ధనవంతులు మనకంటే ఎక్కువ ఆర్థిక స్థితి గలవారు పెద్ద పెద్ద కార్లలో హడావిడిగా తిరిగి వారు వాళ్ళని చూసి మనం అసూ వాళ్ళని చూసి కూడా ప్రేమ భావంతో పోలే వాళ్ళు ఏదో పుణ్యం సుఖాన్ని అనుభవిస్తున్నారు అలా ఉండాలి తప్ప తక్కువ వాళ్ళను చూస్తే నిరాదరణ ఎక్కువ వాళ్ళను చూస్తే అసూయ సమైన వాళ్ళను చూస్తే పోటీతత్వము ఈ మూడు ఉండకూడదు అది అక్కడ ఉన్నదది సమానమైన వాళ్ళతో పోటీ ఉండకూడదు నో కాంపిటీషన్ ప్రేమ ఉండాలి కాంపిటీషన్ ఉండకూడదు ప్రేమ ఉండాలి అసూయ ఉండకూడదు ప్రేమ ఉండాలి తప్ప నిరాదరణ ఉండకూడదు అని ఇది కపిల దేవహూతి సంవాదంలో కపిల మహర్షి దేవహూతికి ఈశ్వరుణ్ణ ఆరాధించేటువంటి పద్ధతులు చెప్తూ ఆ మాట చెప్తారు అది కూడా భూతదయలో దృష్టాంతంగా మనం ఇక్కడ ఈ పుస్తకంలో తర్వాత ఈ భూతదయా అన్నది ఏమంటే మానవుడి స్వరూపం సచ్చిదానందము కొంచెం వేదాంత ధోరణిగా అక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఈ ఆనంద స్వరూపం ఉన్నదే అది మన వ్యవహారంలో ప్రకటమైనప్పుడు ఎలా ప్రకటమవుతుంది ప్రేమ దయ అనే రూపంగా ప్రకటన అవుతుంది ఇప్పుడు గులాబీ పువ్వు అది వికసించినప్పుడు ఏమొస్తుంది పరిమళం వస్తుంది ఎందుకని దాని లోపల పరిమళం ఉంది కనుక బయటికి పరిమళం వస్తుంది అదే గులాబీ పువ్వు వికసించినప్పుడు సపోజ్ గులాబీ పువ్వు లోపల మురికి ఉండి అది వికసించినప్పుడు మురికి వాసన వేసి అలా అలా ఏముంటుందా ఉండదు అంటే ఏమిటి ఎవడో పరికట్టుకుని ఆ గులాబీ పువ్వులో మురికి వేస్తే అప్పుడు మురిగివాసం వేయాలి లేకపోతే దానంత పెద్ద వికసించినప్పుడు పరిమళాన్ని చుట్టూ వెదజల్లుతుంది అదేవిధంగా మన హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుడు గలడు ఆత్మ అంటే సత్య అంటే ఆత్మ యొక్క ఆత్మ అంటే ఆనందము సత్య చుట్టూ సరే ఆనందము ఆనందము అంటే మనం హర్షమైతే కాదు ఆనందము వేరు హర్షము వేరు హర్షము అనేది ఏదో బాహ్య పరిస్థితులు మనకు అనుకూలమైనప్పుడు మనం చేసేటువంటి ఒక పండగకి హర్షము అనిపేరు అది ఆనందం కాదు ఎందుకంటే పండగ చేసిన మొన్నాడే మళ్ళీ దుఃఖం కూడా ఉంటుంది ఆ పండగ లేని వెంటనే దుఃఖం ఉంటుంది కొంతమంది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి చేసి మొన్నాటి నుంచి అప్పులు బాధ అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని మనం చాలామంది అదే దాని గురించి మనం అంటలేదు ఆనందము స్వరూపం పూర్ణత్వమునకు ఆనందం ఉంటుంది అంటే ప్లెషర్ వెర్సెస్ బ్లిస్ ప్రెషర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లిస్ ప్రెషర్ వచ్చిపోయేది దానికి ఆపోజిట్ ఉంటుంది పెయిన్ కానీ బ్లిస్ వచ్చిపోయేది కాదు స్వరూపం దానికి ఆపోజిట్ ఉంటుంది ఇట్ ఈజ్ స్వరూప దో అపోజిట్ టు దాట్ అదే ఆనందము ఈ ఆనందము ప్రకటము కావాలి గులాదీ పువ్వు వికసించాలి దానిలో పరిమళం చుట్టూ వెదజల్లాలి అలాగే ఆనందము ప్రకటము కావాలి ఎలా ప్రకటమవుతుంది దయ ప్రేమ అలాగే ప్రకటమ సపోజ్ మీరు దయను ప్రేమను తొత్తి అహంకారాన్ని ద్వేషాన్ని మీరు పైకి తీసుకొచ్చే కోపాన్ని తాపాన్ని పైకి తీసుకొచ్చారనుకోండి అది ఎలా ఉంటుందంటే గులాబీ పువ్వు వికసించి మురికి వాసన వేసింది అంటే దాంట్లో పని కట్టుకుని ఎవడో మురికేదో పెట్టాడమ్మాట అలా ఉంటుంది అలా ఉండకూడదుగా గులాబీ పువ్వు వికసించి మురికి వాసన వేయడం అంటే అది ఆ మాట వినగానే నీకు ఎలా అనిపిస్తుంది చెప్తున్నప్పుడు నాకేదో కడుపులో ఏదో కదిలించినట్టుగా అనిపిస్తుంది ఆ మాట అలా చెప్పాలంటే ఏదో దృష్టాంతం కోసం చెప్పేనా కానీ ఐ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ ఎక్స్ప్రెషన్ మీకు విన్నాను కూడా అలాగే అనిపించినా ఏం బాగలేదు కదా అదేవిధంగా మన హృదయం నుండి ఆనంద స్వరూపమైన హృదయం నుండి కోపం తాపం ద్వేషం విషతుల్యమైన భావాలు వచ్చాయంటే అది మనం మన స్వరూపాన్ని మనమే కత్తి వేసుకుని కాలుష్యాన్ని ఎదగలుగుతున్నాను అని అర్థం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు కాబట్టి రెండే సెంటిమెంట్స్ రెండే ఇమోషన్స్ ప్రేమ దయ ఆ రెండు ఇమోషన్సే మన నుంచి వస్తూ ఉండాలి ఎదురు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు మన తరఫు నుండి ప్రేమ దయ ఈ ఉండాలి అని అది ఆ స్వరూపాన్ని అభివ్యక్తము చేసేటువంటి పద్ధతి అవుతుంది అందుకోసం భూతదయాన్ విస్తారయ భూతదయను మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ఎదుటి వాళ్ళు లాభపడ్డం మాట రాచిబెట్టి ఈ దయ వల్ల ఎదుటి వాళ్ళకి లాభం కలుగుతుంది అంతేకాకుండా మన స్వరూపము అభివ్యక్తమై ఈవెన్ చల్లి మనము ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుందుకు దోహదం చేస్తుంది అది భాగవతంలో కపిల దేమహూత్సవాళ్ళు ఆ భూతదేవి గురించి విస్తారంగా మాట్లాడుతూ భగవద్గీతలో ఒక పాయింట్ కొంచెం ఓపిగ్గా లోతుగా చూస్తే కానీ మిస్ అయిపోయే అవకాశం ఉండే పాయింట్ ఒకటి ఈ భూతదేవ దృష్టాంతంలో రాయడమైంది అదేమిటంటే పన్నెండో అధ్యాయంలో సగుణోపాసన నిర్గుణోపాసన రెండు ఏచాప్యక్షతమం వ్యక్తం యథోక్తం ప్రయుపాసతే అది సగుణోపాసన అది నిర్గుణోపాసన అది చేత కాకపోతే అది ఏ కారణం చేతనైనా నిర్గుణోపాసన మీకు సాధ్యం కాకపోతే ఏతు సర్వాణి కర్మాణి సన్యస్య మత్పరాహ అంటో సగుణోపాసన ఉన్నది అయితే నిర్గుణోపాసనకి సగుణోపాసనకి ఉపాసనా లక్షణములు వేరువేరు ఉంటాయి కానీ ఒక క్వాలిటీ రెండింటికి సమానంగా చెప్పారు అదేమిటంటే నిర్గుణోపాసనలో సర్వభూతహితే రథా అని అంటారు నిర్గుణోపాసనలో సో సర్వేంద్రియాన్ని సంయమ్య సర్వత్ర సమబుద్ధయ తే ప్రప్నువంతి మామేవ సర్వభూతహితే రథా ఇది నిర్గుణోపాసనకి శ్లోకం నిర్గుణోపాసనకి రెండు శ్లోకాలు ఉన్నాయి ఇది రెండో శ్లోకం అంటే నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఆత్మరూపంగా అనుసంధానం చేసే ఆత్మారాములు కూడా సకల ప్రాణులయ్యడల ప్రీతిని ప్రేమను కలిగి ఉంటారు ఇది నిర్గుణోపాసకులకి ఇంకా శగుణోపాసకుల దగ్గరికి వస్తే వాళ్ళ లక్షణాలు చెప్తావు అద్వేష్ట సర్వభూతానాం అవన్నీ శగుణోపాసకుల లక్షణాలు సకల ప్రాణులను ద్వేషించకుండా అంటే ఏ ప్రాణినైనానూ ద్వేషించకుండుట అంటే ద్వేషించే సందర్భం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాగినను ద్వేషించకుండుట ప్రేమను మాత్రమే కలిగి ఉండుట ఇది భక్త లక్షణము సగుణోపాసకుల లక్షణము అంటే అర్థమేమిటి ఉపాసనలో అద్వయ పరబ్రహ్మను ఆత్మాను ఆత్మ రూపంగా అనుసంధానము చేయుట అనేది భేదబుద్ధితో ఈశ్వరుణ్ణి పొలుతుట అనేది అంతటి భేదము ఉన్నప్పటికీ ఉపాసనలో రెండింటికి కామన్ పాయింట్ ఒకే ఒకటి ఉన్నది ద కామన్ పాయింట్ ఈజ్ సకల ప్రాణుల ఎడ దయా కాబట్టి దాన్ని బట్టి భూతదయ యొక్క ప్రాముఖ్యాన్ని మనం గుర్తించవచ్చు ఇప్పుడు తారయ సంసార సాగరత ఈ సంసారం సముద్రం నుంచి నన్ను ఉద్ధరించుము సో ఈ సంసారము దాని గురించి విస్తారంగా చెప్తూ సంసారము అంటే మనము స్వార్థపరమైన జీవితాన్ని గడుపుతా అదే సంసారం అంటే నా డబ్బు నా భోగములు అనే విధంగా జీవించడం ఏదైతే గలదో అది చాలా గొప్పదనే అనిపిస్తుంది ఆధునిక కాలంలో అదే జీవిత లక్ష్యం అన్నట్టుగా ప్రజలు జనులు ప్రవర్తిస్తూ ఉంటారు అందువలననే ఆ మార్గంలో ఎవరికీ కూడా సుఖము ఆనందము లభించవు సుఖశాంతులు ఉండవు కేవలము స్వార్థము నాది నేను అనే ధోరణితో బతికే వాళ్ళకి వాళ్ళు దుఃఖ దుఃఖబాధినులే అవుతారు నాది నాది అనుకున్నవన్నీ చేజారిపోతూ ఉంటాయి అవి స్లిప్ అయిపోతూ ఉంటాయి అవి స్లిప్ అయిపోయినప్పుడల్లా కుర్చుని దుఃఖిస్తూ ఉంటాడు నేను అని ఏ దేహాన్ని గురించి నేను నేను అని ఆ దేహం రోగ్రస్తం అయిపోతుంది దేహం ఒక ట్రాప్ కింద తయారవుతుంది వీడు నేను నేనని పెంచి పోషించిన దేహము వీటికి ఒక బందిఖానా అయిపోతుంది దాంట్లో ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక భగవంతుడు ఎప్పటికైనా ఈ దేహం నుండి నాకు విముక్తి కలుగుతుందా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ బతికేస్తారు మనుషులు చాలా జీవితము ఈ నాది అనే జీవితము అది మేడిపండు వంటిది మేడిపండు చూడ మేలుమేయ ఉండును పొట్ట విచ్చి చూడ పురుగు నుండు తర్వాత ఏమిటి తిరిగి వాని అది ఈలాగు నుండుగా విశ్వరావు విలువ పిరికివాడి మది ఈ విధంగా ఉంటుంది పిరికి అంటే నేను నాది అదే పిరికి తన ఓ రకంగా చెప్పాలంటే కాబట్టి పిరికివాడి బింకము ఇలా గుణం ఉండుగా అది అసలు ఆ పద్యం యొక్క పిరికివాడు చాలా బెంకంగా ఉంటాడు ఆ పైకి బెంకము లోపలంతా పిరికి సో పైకి చూస్తే నాకు చాలా నాకు నచ్చిన దృష్టి పైకి చూస్తే సఫారీ సూట్ వేసుకొస్తుంది సఫారీ సూట్ వేసుకుని జుట్టుకి నల్లరంగు వేసుకుని ఇలా దుమ్ముకుని దానికి ఏమో వ్యాసినట్టు పెట్టి అలా వస్తుంది పైకి ఇంకా లోపల ఆయన ఏమన్నా ఎలా ఉన్నారంటే డైబెటీస్ అండి బాగా ఎక్కువ ఉంటుందంటే అంటే ఇప్పుడు సఫారీ సూట్ లోపల ఏముంది డయాబెటీస్ సఫారీ సూట్ లేకపోయినా పర్లేదు డైబెటీస్ ఉండకూడదు సఫారి శుద్ధి ఉంది ఏ చొక్కా వయసుకులో రోజు వెళ్ళిపోతుంది డయాబెటీస్ ఉంటే మాత్రం రోజు వెళ్ళదు ఏ బీపీ ఉందా అది ఉంది ఏమంటారు డయాబెటీస్ ఉంటే అన్నీ ఉంటాయి అది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ డయాబెటీస్ ఉంటే అన్నీ ఉంటాయి ఇంకా ఇది ఉందా అది ఉందా ఓ డాక్టర్ గారు చెప్తుంటే విని నేను ఆశ్చర్యపోయాను ఆయన ఏమన్నారంటే డయాబెటీస్ ఎలాంటిదంటే దానికి దయ ఎక్కువ అది చుట్టూ ఉన్న రోగాలను అన్నింటినీ పిలుస్తూ ఉంటుంది రెండర్రా రండి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను రండి మీరు మీరు వెల్కమ్ అనే చుట్టూ ఉన్న రోగాలను అన్నింటినీ పిలుస్తుంది చుట్టూ ఎన్ని ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్ని ఇన్ఫెక్షన్స్నే అది ఆహ్వానిస్తుంది రండి రండి ఈ దేహంలోకి వచ్చే మీరు తలుపులు తెరిచి ఆహ్వానిస్తుంది ఇన్ఫెక్షన్స్ సఫర్ నుంచి సఫారీ వచ్చింది అంటే కాబట్టి పైకి మనం సఫారీ సూట్ వేసుకోకుండా నార్మల్ చొక్కాలు వేసుకోకుండా లోపల శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనివే ఇది సంసారం సంసారం ఇదో సముద్రం సంసార సాగరత ఇక్కడ సముద్రం అనే మాట ఆయన తర్వాత వాడబోతున్నారు సముద్రం ఉదధి అనొచ్చు వారిధి అనొచ్చు ఎన్నో పదాలు ఉన్నాయి కానీ ఆయన సాగరము అనే పదాన్ని ఏరి కోరి అక్కడ పెట్టారు ఎందుకంటే సాగరము అంటే ఆ పదంలో విషమున్నది గరము అంటే విషం గరళము అన్నా విషమే ఈ సముద్రానికి విషానికి సంబంధం ఏంటంటే రామాయణంలో కథ ఉంది అది కొంచెం బ్రీఫ్గా ఇక్కడ చెప్పినట్టు గుర్తు సగర మహారాజు ఉంది ఈ సగర మహారాజు కథ ఏంటంటే సగర మహారాజు తండ్రికి ఇద్దరు దాంట్లో ఒక భార్య గర్భవతి రెండో భార్యకి సంతానం లేదు ఆమె గర్భవతి కాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒక భార్య గర్భవతి అవుతుంది ఎంతో కాలానికి ఓ భార్య గర్భవతి అవుతుంది రెండో భార్య గర్భవతి అవ్వదు పరం పోలీజమీ ఉండేది ఎవరిలో ఏ ఒక్క భార్య అయినా గర్భవతి అయి సంతానాన్ని ఇస్తే చాలు రాజులు దాంట్లో ఒక ఆమె గర్భవతి అయింది రెండో ఆమె గర్భవతి కాలేదు ఆవిడి కాసూయ అయ్యో నా తోటి కోళ్ళ గర్భవతి ఆవిడ కొడుకు రాజైపోతాడు అప్పుడు ఆమె రాజమాత అవుతుంది నేను దాసీదల్లాగా నేను బతకాల్సి ఉంటుంది అని అసూయ అందుకోసం ఏం చేస్తుంది ఆ గర్భవతి అయిన తోటికోడలకి విష ప్రయోగం చేస్తుంది విషాన్ని ఆ విషాన్ని మామూలుగా ఫాలో విషం తెలిసిపోతుంది అప్పుడు ఆమె పరుగు పరుగున ఒక మహర్షి ఉంటాడు అక్కడ రిషి ఫిజీషియన్ అని ఆయన మహర్షి వైద్యుడు కూడా ఆయన దిగ్రీ పరిగెత్తకు వెళ్తుంది నాకు విష రాజుగారి దిగి వెళ్తే ఉపయోగం ఏమిటి ఇది కొంపలో ఉండే దెబ్బలాటకు ఉపయోగపడుతుంది తప్ప వైద్యానికి ఉపయోగపడదుగా ఆ విషయాల తర్వాత చూసుకొచ్చి ముందు వైద్యం చేయించుకుని ఆ గర్భాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఒక వైద్యుడు ఆయన మంచి విష కూడా ఆయన ఎదురు పడిపోతుంది ఆయన వెంటనే అది విష గుర్తించి విషానికి విరుగుడిస్తాడు అప్పుడు ఆ విషం పోతుంది ఆమె ప్రసరిస్తున్నా పిల్లవాడిని ప్రసవిస్తుంది వీడు విషం తాగి గుర్తేయండి అంటాడు ఆ విషయం గరముతో సహా పుట్టినాడు కనుక సగర ఆయన పేరు సగరుడు ఆయన మహారాజు అవుతాడు ఆయన అప్పుడు ఆయన ఈ సముద్రాన్ని తగ్గిస్తాడు అదే కదా ఆయన అరవై వేల మంది పుత్రులు ఉంటారు వాళ్ళని కపిల సిద్ధ సిద్ధుడైన కపిలుడు వాళ్ళని భస్మం చేస్తాడు అప్పుడు భగీరథుడు గంగను తీసుకొస్తాడు ఈ వేల మంది బతికి ఆ గంగా చేత పవిత్రులు అవుతారు ఈ మీరు విన్నారు రామాయణంలో భాగీరథై భగీరథుడు గంగా అదంత అప్పుడు సముద్రాన్ని వాళ్ళు తయారు చేశారు ఆ సగరులు ఆ సగరపుత్రులు తయారు చేశారు వాళ్ళు తవ్వారు సముద్రాన్ని కథ అలా ఉంటుంది అంటే దానికి సాగరము అని వచ్చింది విష సంబంధం ఉంది ఈ సంసారము సాగరము అంటే ఓ రకంగా ఆ సాగరాన్ని మనకు మనమే తవ్వుకున్నాం ఈ దుఃఖాన్ని మనకు మనమే తవ్వుకున్నాం మన విషాన్ని మనమే తయారు చేసుకున్నాం మనిషి తన దుఃఖాన్ని తానే నిర్మాణం చేసుకుని తనకి తానే విష ప్రయోగం చేసుకుని దాంట్లో పడి గిలగల కొట్టుకుని ప్రాణాన్ని విడిచిపెట్టారు అది సంసారమనే సాగరము దేహాభిమానము కామనలు భయాలు పూర్కత్వము అజ్ఞానము ఇది సముద్రం డబ్బు డబ్బు మీద వ్యామోహము ఈ డబ్బు మనం ఉద్ధరిస్తున్నటువంటి భ్రమ పావలాకాశ దగ్గర నుంచి కూడా లోభము డబ్బును అలాగ ప్రాణం కంటే బలంగా పట్టుకుని దాంట్లో బతుకుతూ ఉండడము ఇదంతా కూడా మహా వ్యామోహం ఇది ఈ మహావ్యామోహం నుంచి నన్ను బయటపడే మహాశయ అని ఈశ్వరులు ప్రార్థిస్తారు తారయ సంసార సాగరత తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే భక్తి అని మనం అంటాం కదా వేదాంతంలో ఆనందం అని అంటారు ఈ రెండు ఒకటే వేదాంతులు చెప్పే ఆనందము స్వరూపభూతమైన ఆనందము భక్తిశాస్త్రంలో చెప్పేటువంటి భక్తి రెండూ భాష మారిందే తప్ప వాస్తవానికి రెండు ఒక్కటి మంచిది ఈ మొదటి వెనసు ఆఖరి పాట ఏమిటంటే ఈ మొదటి వెనసు ఈ మొదటి శ్లోకము మనకి సంసార సముద్రం నుండి బయటపడడానికి ఒక ఫార్ములా కింద ఉపయోగపడుతుంది ఇట్స్ ఏ ఫార్ములా ఫార్ములా ఉంటే మనం పైకి సంసారం నుంచి దాటి వెళ్ళిపోవచ్చు ఏమిటా ఫార్ములా సో అది బ్రీఫ్గా ఆ ఫార్ములాని ఇక్కడ వ్యాఖ్యానకతమైనది అవినయము లేకుండా ఉండుత ఇంద్రియములను నిగ్రహించుట మనస్సును భోగముల వైపు పరిగెత్తకుండగా దాన్ని కమాండ్ చేసి వశములో నుంచుకొనుట దమయ మనహ శమయ విషయము రోగృష్ణ భూతదయను కలిగి ఉండుత అంటే నేను పని చేస్తే అహంకారము లేకుండా ఇంద్రియ భోగముల ఎడల వైరాగ్యము కలిగి ఇంద్రియములను మనస్సును ధ్యానము ద్వారా వర్షంలో ఉంచుకుంటూ సకల ప్రాణులైన ప్రేమభావంతో కనుక నిండి ఉన్నట్లయితే బస్ యూ హన్ ఎవ్రీథింగ్ మీకు మోక్షము కరతలామల అని ఆ శ్లోకంలో శంకర భగవత్వాదులు ప్రతిపాదించినారు చాలా మంచి శ్లోకం నోటికి రాబద్ద శ్లోకం కాబట్టి ఇంకోసారి అందాము అవినయమపనయ విష్ణు య విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయారయ సంసార సాగరత ఈ శ్లోకాలకి షట్పది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆరు పదములు ఉంటాయి ఆరు పదములు లేకపోతే ఆరు ఫ్రేజెస్ ఎగ్జాక్ట్ గా ఆరు పదములవే అది ఫ్రేజులు అనొచ్చి లో సిక్స్ ఫ్రేజెస్ ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు భూత దయా విస్తారయ తారయ సంసార సాగరత ఆరు పదాలు వచ్చాయి కానీ మొదటి పాదంలో ఆ వినయ మాపానయ విష్ణు మూడైపోయాయి దమయ మనశ్షమయ మళ్ళీ మూడైపోయాయి విషయ మృగతృష్ణం అలా లెక్కేసుకుంటూ పోతే ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి ఫ్రేజెస్ అక్కడ దమయ మనహ ఒక ఫ్రేజ్ శమయ ఇంకో ఫ్రేజ్ విషయమృగ తృష్ణాం అనదర్ ఫ్రేజ్ శమయ ఇజ్ ఎ వర్డ్ విషయ మృగ తృష్ణాం ఇజ్ ఎ ఫ్రేజ్ ఆ మనం దాన్ని లెక్కవేసుకోవాలి అప్పుడు ఆరు ఉంటాయి షట్పది అవుతుంది ఈ అనే పేరు చాలా అన్వర్థనామధేయము అంటే దాన్ని వెనక్కల ఒక గంభీరమైన అర్థాన్ని మనస్సులో పెట్టుకుని నా పేరు పెట్టారు షట్పది అంటే భృంగము అంటే ఇది తుమ్మిద హని బీ హని బీని తుమ్మిదనే అది షట్పది తుమ్మిద కూడా తేనెటీగ లక్షణమే ఉంటుంది తుమ్మిద ఈ పువ్వులలో ఉండే మాధుర్యాన్ని గ్రోలీది తుమ్మిద కాదు అదే అదే అటువంటిదే దాంట్లోనే వెరైటీ సో హనీ బి తేనెటీగా ఈ తేనెటీగా శ్రీరామకృష్ణుడు వారు ఎవరు నువ్వు ఈగలా ఉండకూడదు తేనెటీగలా ఉండాలి ఎందుకంటే ఈగ ఓసారి లడ్డు మీద మారుతుంది ఇంకోసారి తంట కుప్ప మీద మారుతుంది కానీ ఈ ఓసారితో ఓసారి అలాగే మనుషులు కూడా ఓసారి దేవాలయం ఇంకోసారి సంవత్సరం ఓసారి ధర్మం ఇంకోసారి అధర్మం ఈగలాగా ఓ క్షణం ధర్మం మీద ఉంటాడు ఇంకో క్షణం మళ్ళీ మరుక్షణం అధర్మంలో కలుపుతాడు ఈగల ఈగల క్షణం అలా ఉండకూడదు తేనెటీగా తేనె ఉన్న పుష్పం మీద తప్ప ఇదెక్కడ వాళ్ళదు అది అది ఈ మురికి కుప్పల మీద వాటి మీద వాళ్ళదు అది ఎక్కడుంటుందో ఉంటుంది అది వచ్చి వాలింది అంటే పుష్పం మీదే వాళ్తుంది ఆ పుష్పంలో తేనె ఉంటేనే వాళ్ళుంది లేకపోతే వాళ్ళు అలా ఉండాలంటే దృష్టాంతాలు ఎలా ఉండేవి సో షట్పదివలే ఉండాలి మన హృదయము మన మనస్సు షట్పదివలే ఉండాలి అయితే ఈ షట్పది ఈ తేనెటీగా వాలే పుష్పము పద్మము ఏమిటి ఈశ్వరుని యొక్క పాదపద్మి అని రెండో శ్లోకం ఓకే దివ్యధునీ కరందే పరిమల పరిభోగ సచ్చిదానందే శ్రీపతిపదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే ప్రాస కూడా చక్కగా కుదురుతుంది సో వందే వందే అంటే ఉత్తమ పురుష ఏకవచనం నేను నమస్కరిస్తున్నాను వందే అంటే ఏమిటో అనుకున్నారు అదే ఉత్తమ ధాతువు ఆత్మనేపతిలో వందే ఏధే ఏధావహే ఏధామహే వందే వందావహే వందామహే సో వందతే ఏక ఉత్తమ ప్రథమ పురుష వందే నేను నమస్కరిస్తున్నాను అంటే నేనే తుమ్మిద తానే సో తుమ్మిదల్లా అయితే పువ్వు మీదే వాళ్తుందో అదేవిధంగా నా మనస్సు నా మనస్సు అనేటు మీద అశ్రీపతి పద పాదములు అనే పద్మమునందు వాళ్ళు ఇక్కడ ప్రతి చాలా లోతైన అర్థం ఉంటుంది ఇక్కడ అరవిందము అని అన్నారు పద్మము అని మరొకటని మరొకటి కాకుండా అరవిందము అరవిందము పదం కూడా చాలా అన్వర్థమైన పదము సార్థకమైన పదం రవీందము అంటే చీకటి రవింద్యతి ఇకే రవింద అంటే సూర్యుణ్ణి ఖండిస్తుంది అంటే సూర్యుడు ఉన్నప్పుడు ఉండదు సూర్యుడు లేనప్పుడు ఉంటుంది అది రవీందము చీకటి ఈ ఈ రవీందము చీకటి అయినప్పుడు అరవిందము నవిద్యతే రవిందే ఏదైతే చీకటిలో ఉండదు అది పద్మం పద్మము రాత్రిపూట ఉండదు అంటే ముడిచిపోతుంది రాత్రిపూట పద్మం చక్కగా వికసించేది ఎప్పుడంటే సూర్యుడు ఉదయం ఉదయించినప్పుడే పద్మం వికసిస్తుంది సూర్యుడు లేడు అంటే అది కూడా నాకేమో సంబంధం లేదు సూర్యుడు లేకుంటే నేను ఉండను అని మూసి కూర్చుంటుంది మూసికుపోతుంది సూర్యుడు ఉదయిస్తేనే మళ్ళీ వికసిస్తుంది అది అరవిందం అపదం అలాగే శ్రీపతి పదారవిందే శ్రీపతి అంటే శ్రీహరి శ్రీహరి యొక్క పాదములే పద్మముల వంటివి ఇది కవుల వర్ణన కవులు ఏం చేస్తారంటే రెండింటినీ అన్నింటినీ పద్మంతో వర్ణిస్తారు పోలుస్తారు అన్నింటి పద్మంతో పోలుస్తారు అన్నీ ఇప్పుడు ఈ శ్రీ సూక్తం వదిలించేప్పుడు మీరు శ్లోకం చెప్తూ ఉంటారు పద్మా పద్మదళాయతాక్షి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మప్రియే అంటే పద్మములు ప్రియము ఆ శ్రీదేవికి పద్మములు ప్రియము పద్మిని ఆమె దగ్గర చాలా పద్మాలు ఉంటాయి పద్మహస్తే ఓ పద్మం చేత్తో పట్టుకుంటుంది పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మంలోనే నివాసము పద్మదళాయతాక్షి పద్మపు రేకుల వలె విశాలమైన కన్నులు కదా అంతా పద్మంతో సంబంధం ఈ పద్మంతో సంబంధం దీంట్లో ఇదంతా కూడా కవి సమయము అంటారు కవులు ఈ పద్మాన్ని పట్టుకుని దాన్ని అలా ప్రయోగించుకుంటూ పోతారు దాని వెనుక చాలా గంభీరమైన అర్థాలు ఉంటాయి అన్నీ కూడా సింబాలిక్గా ఉంటాయి అంటే ఏదైనా ఆవిడ ఒక ఆవిడ ఒక ఉంది చాలా గొప్పవాడ ఒక కూడా ఆవిడ పద్మం ఒక తయారు చేసుకున్నట్లు ఆ పద్మంలో కూర్చుంటారా వెళ్ళనా అది అలాగే కన్వీనియంట్ ఒక ఆయన సిమెంట్ తోటి పద్మాహుతి చేయించుకున్నట్టు కూర్చున్నాను అనవసరం కదండి అలాంటి వేషాలు అనవసరం మామూలుగా కూర్చొని కొంచెం బెత్తో కూర్చుంది కూర్చోవచ్చు దీనికోసం పద్మాహుతిని పద్మాకారంగా మళ్ళీ అది సిమెంటేగా ఫైనల్గా సిమెంటే ఫైనల్ గా అక్కడ కూడా కుర్చీ దానికి కాలు పెట్టుకునే ఒక వ్యవస్థ మళ్ళీ కాళ్ళు ముడిచి కూర్చోవాలంటే కొంచెం క్లేశం కూడా ఉండదు చింటోటి పద్మానికేనా కాబట్టి అలాంటివి అనవసరం అలాంటి వేషాలు అనవసరం ఎందుకంటే ఆ సింబాలిజం అర్థంగా అర్థం కాకపోవడం చేత వచ్చిన వేషాలు ఇవన్నీ కూడా సింబాలిజం తెలుసుకోవాలి సింబల్ అన్నది సింబల్ ఇన్ ఇట్సెల్ఫ్ దానికి విలువ ఉండదు ఇన్ ఇట్ సెల్ఫ్ దానికి విలువే ఉండదు దాన్ని ఆ స్పిరిట్ ఉంటుంది దానికి కనెక్ట్ చేస్తే దానికి అంత విలువే మీరు పద్మము అంటే ఏ పద్మము అంటే ఏం చేస్తారండి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు పద్మం ఇప్పుడు ఉంటాయి పద్మలు ఎక్కడో ఉంటాయి పల్లెటూళ్ళకి పోతే పల్లెటూళ్ళు ఎక్కడ ఉంటాయి స్వచ్ఛమైన జలాశయంలో ఉండవు మురికి ఎక్కడుంటుందో అక్కడ ఉంటాయి దానికి పంక పేరు పంక ఉంటేనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పద్మం అంటే మీరు వెళ్ళి మురికిలోకి వెళ్ళి మీరు దాంట్లో అడుగు పెట్టారంటే మీరు మిమ్మల్ని ఇంకొకటి వచ్చి పైకి లాగాలి ఆ పద్మాల కోసం వెళ్ళి మీరు పైకి రాలేరు ఇంకా ఆ కేసర్లో ఇరుక్కుపోతారు ఈ చిన్నపిల్లలు బరువు ఉండరు కాబట్టి వాళ్ళు కేసర్ మీద అలా చేయాలని నడుచుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు అలా అలా వెళ్ళి ఆ పద్మాల కోసం వస్తారు కాబట్టి పద్మం అంటే నిజంగా పద్మని మీరు అలా బలా అలా పెట్టేసుకోవద్దు దానివల్ల అన్ని ఇబ్బందులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దొరకదు ఒకవేళ దొరికినా చాలా క్లేషంగా ఉంటుంది దాంట్లో దాంతోపాటుగా ఏవో హైడ్రాలి ఇవి వచ్చేదైనా శరీరంలోకి వెళ్ళిందంటే లేనికొని హెల్మించే మళ్ళీ డాక్టర్లు చుట్టూ జరగాల్సి ఉంటుంది కాబట్టి పద్మం అని మీరు లిటరల్గా ఆ పద్మాలు ఏదో కోసుకొచ్చే ప్రయత్నాలు అనే అవసరం పద్మము యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరో కొంతమంది ఉంటారు పద్మాలు కోసుకొచ్చి పూజ వాళ్ళకుండే శ్రద్ధకి మనం జోహార్లు అర్పించేసి మనం హృదయ పద్మం మీదనే మనం ఫోకస్ చేసుకుంటే పదే పద్దు మనకి తేలిక ఉపాయం ఇది కాబట్టి ఎప్పటికీ పద్మము అంటే మన మన వైపు అయితే పద్మము హృదయ పద్మము నా హృదయమే పద్మము ఈశ్వరుని వైపు పద్మము అంటే పాద పద్మము ఆయన హృదయం పద్మం అలా ఉండకూడదు మన వైపు పాద పద్మము నా వైపు హృదయ పద్మము నా హృదయ పద్మమును ఈశ్వరుని పాద పద్మములకు సమర్పిస్తాను అని ఇక్కడ శ్రీపతి పదారలుండే అయితే పాదము అంటే ఏమిటి పాదము అంటే ఇది కూడా సింబాలిక్కే మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాదము అంటే ఏమిటి ఇప్పుడు పాదము అంటే మనం ఏం చేస్తామంటే ఒక మనిషిని అలా ఒక గురువు అలా కూర్చోబెట్టేసింది ఆ గురు పూజ అని ఆయన ఒక విగ్రహాంగను తయారు చేసి మనం పూజాది చేస్తాం నిడదవోల్లో ఆమె శ్రీమతి విధుల గారు ఉన్నారు ఆమె సెయింట్ ఖెరీస ఎంత గొప్ప అంత గొప్ప ఆమె నాతోటి అంటారు స్వామీజీ ఈ శివుడు రాయి కాబట్టి సరిపడింది కానీ లేకపోతే వీళ్ళు చేసి అభిషేకాలకి రోహం కొబ్బరికాయ నీళ్ళు పాలు పెరుగు నెయ్యి తేనె ఏమన్నా ఇవన్నీ అభిషేకం చేస్తారు రాయగా పడుకున్నాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు కానీ రాణం ఉన్నవాడికి ఎవరికైనా అభిషేకాలు చేస్తే వాడు ఏమైపోతాడు అని అంటున్నారు అంటే ఆవిడ పాయింట్ ఎట్ ఉంటే అవన్నీ నాకు ఇచ్చేయాలండి నాకు ఇచ్చేసేయండి అవన్నీ నేను వాడుకుంటానంటా ఓ దృష్టాంతం అని చెప్పారు నేను ఇంకా కొంచెం డైవర్షం చెప్తాను ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో వంద కొబ్బరికాయలు కొట్టుకుంటాను నా కోరిక తీరితే అని ఒక అమ్మగారు ముడుపు కట్టారు ముడుపు ముడుపు కట్టడం అంటే ఓ మాట సో ఆ వంద కొబ్బరికాయలు ఆవిడ ఆవిడ ముడుపు కట్టిన తర్వాత మరి కొట్టాలి కదా ఆ వంద కొబ్బరికాయలు బస్తాలో వేసి ఈవిడికి అప్పుడు చెప్పారు ఈవిడు నువ్వు తీసుకెళ్ళి కొట్టు అనే కొట్ట వస్తానన్నారు కనుక ఈవిడ ఆటోలో వేసుకుని ఆ వంద కొబ్బరికాయలు కొట్టి దేవాలయానికి వెళ్ళాలి కొట్టాలంటే రసీదు పోయాలి గురించి దేవుడు కొబ్బరికాయ కొట్టడానికి రసీదు పోయాలి ఆ రసీదు వాడు మేము ఐదు కొబ్బరికాయలే అనుమతిస్తాము ఐదు కొబ్బరికాయలకే రసీదు వంద రూపాయలు కడితే ఐదు కొబ్బరికాయలు కొట్టడానికి వాడే రసీదు కొబ్బరికాయకి రసీదు ఏమో చిత్రంగా ఉంటుంది దేవాలయాలు చాలా చిత్రంగా ఉంటాయి ఆ రసీదు తీసుకుంది పూజారి దగ్గరికి వెళ్ళింది ఐదు కొబ్బరికాయల రసీదే రసీదు వన్ ఉన్నాయి మరి ఏమిటే చూడండిమా మీరు వందా కొట్టచ్చు మీకు ఐదు చెప్పలే ఇస్తాము ఎందుకంటే రసీదు ఐదే కదా ఐదే ఇస్తాము అంటే ఆవిడంటారు కొబ్బరికాయకి ఒక చెప్ప రూపం నాకు ఇవ్వాల్వ్ నాకు అవసరం ఆ చెప్పలు నా దగ్గర వంద మంది అనాథలు ఉన్నారు వాళ్ళందరికీ నేను కొబ్బరికాయ పచ్చన చేసి పెట్టాలి నాకు వంద కొబ్బరికాయ చెప్పులు నువ్వు ఇవ్వాలి అంటాడు అంటే ఆ పూజారి అంటాడు అయితే ఐదే కొట్టు నువ్వు ఐదే కొట్టే ఐదు చెప్పులు కొట్టాడు నువ్వు వంద కొట్టినా ఐదే ఇస్తానని ఆయన అన్నాడు సరే ఆయనకు ఐడి ఇచ్చి ఆ రిసీట్ ఇచ్చి ఐదు కొబ్బరికాయ చెప్పులు తెచ్చుకుని ఆ దేవాలయం బయటకు వచ్చి ఆ దేవాలయం కేసి శివుడి కేసు చూసో బండకాయ సంపాదించి పక్కన ఒక గిన్నె పెట్టుకుని ఈ కొబ్బరికాయలన్నీ కొట్టడం ఆ గిన్నెలో పోసుకోవటం ఆ చెప్పులు సంచీలనం వేసుకోవటం ఆ విధంగా తొంభై ఐదు ఇంటూ రెండు నూట తొంభై చెప్పలు ఆయన ఇచ్చిన ఐదు నూట తొంభై చెప్పలు తెచ్చుకుని వచ్చారు ఈ గింజ నిండా ఈ నీళ్ళందరికీ తాగిపించి ఈ చెప్పలతో కొబ్బరికాయ పచ్చన చేసి పెట్టి అప్పుడు ఆవిడ ఇన్ని నీళ్లు శివుడి మీద పోస్తే ఆ శివుడికి రొంపబడుతుంది రా అంటున్నాను నయా ఐదు కొబ్బరికాయలతో సరిపెట్టాం వంద కొబ్బరికాయల నీళ్లు ఆయన్ని మీదే పోస్తే but okay our discussion allowed me i was very impressed by her thinking anyway uh the point is oka uh, guru one petti a guruna la vidrahanga pettesi pushpa yagaho vad meda bottalu bottalu bhuvalu vostu unda eda bottala di sona la vostonu motati ese evar namakana adadiki ఇప్పుడు మనిష విగ్రహం విగ్రహం అయితే ఏం మాట్లాడ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పదార విందే అని ఉంది పదములను పూజించుట ఈ కాళ్ళను పూజించుట అనేది సింబాలిక్